అబ్బా జిల్లేలమ్ముడమ్మ మహామహిమాన్ విత్రాలండి బాబు అంటే ఈవిడనుకున్నది జరిగితేనే జిల్లేముడమ్మ మహామహి మహిమాన్ విత్రాలు లేకపోతే కానట్టే ఇలాగా ఈశ్వరుడికి సద్గురువుకి అవతారులకి మనం ముడేసేసాం అయిపోయింది ఏమిటి ఈయన ఆంతరిక జగత్తులో ఏమనుకుంటే అదే గనక బాహ్య జగత్తులో కూడా జరిగితే ఓ ఈశ్వరుడున్నాడండి బాబు ఒకవేళ పొరపాట్న జరగలేదనుకోండి కాల కర్మవశం కలిసి రాక రెండు కలిసి రావాలండి ఎప్పుడైనా బీజం వృక్ష న్యాయంగా మారాలి అంటే కాలవశం కర్మవశం అది రెండింటికి వశం అయి ప్రవర్తిస్తుంది ఈ కాలవశం కర్మవశం అన్న దాంట్లోనే జీవభావన ఉంది ఎప్పుడు గుర్తుపెట్టుకో కర్మవశమైన వాడంతా జీవుడు కాలవశమైనంత వాడంతా ఈశ్వరుడు అందుకే అమర్నాథ్ లో ఉన్నటువంటి ఈశ్వరుడు ఒక కాలంలోనే కనబడతాడు ఒక కాలంలో కనపడాడు అది చూపించ నిరూపించడం కోసమే అమరనాథేశ్వరుణ్ణి సనాతన ధర్మం అందించింది నాయనా కాలచక్రం అదంతా ఈశ్వరుడు కర్మచక్రం ఇదంతా జీవుడు కాలవశమై కర్మవశమై ఫలిస్తుంది ఏదైనా సరే అంతే ఏమండి నేను అర్జెంటుగా ఇవాళ మామిడి టెంక లోపల పెట్టానండి నాకు రేపటికల్లా మామిడికాయలు కావాలండి నాట్ పాసిబుల్ నువ్వు భూమి మీద కాదు కదా స్వర్గంలో పాతిపెట్టినా కూడా రావు స్వర్గంలో కాదయా నరకంలో పాతిపెట్టినా అసలు రావు సో కాబట్టి నేను ఆ కాలాన్ని తప్పించి చేయాలంటే వీలు కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలా సృష్టిలో ప్రతిదానికి కాల నియమము కర్మ నియమము రెండు నియమాలున్నాయి ఇది అనుల్లంఘనీయం ఎవరికైనా సరే ఇది ఉల్లంఘించడానికి వీలు కాదు ఈశ్వరుడైనా సరే వీటిలో చేయి పెట్టడం ఎందుకని అలా చేస్తేనే ఆ నియమానుసారం స్థావర జంగమాత్మకమైన ప్రపంచం పరిణామం చెందుతుంది కాబట్టి కాల నియమాన్ని కర్మ నియమాన్ని ఉల్లంఘించడానికి వీలు కాదు అయితే ఒక్కొక్కప్పుడు ఉల్లంఘించబడినట్లు కనబడుతుంది అని దాని వెనకాల చాలా ప్రిపరేషన్ ఉంటుంది ఒక ఆయన ఏమడిగాడంటే నాకు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తున్నాయా నేను నిన్నే నమ్ముకున్నాను నాకు వేరే దిక్కు లేదు నన్ను కాపాడవయ్యా భావా అని నారాయణ స్మరణ చేస్తూ ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఈ నారాయణుడు ఏం చేయాలి ఆయన ఉద్దేశంలో ఆయన బదులు ఈయన బదులు ఆయన ఏమైనా చేస్తాడా వచ్చి కూర్చుని గలా ముందు కూర్చుని చెయ్యడు పోని ఈయన మిగిలిన వాళ్ళందరి దగ్గరికి కొనుగోలుదారులు వెళ్లకుండా ఈయన దగ్గరికి కొనుగోలుదారులు ఏమైనా అర్జెంటుగా అక్కడ నిలబడే బ్రోకర్ లాగా నిలబడి పంపిస్తాడా అలా ఏం పంపించడు నారాయణుడు బ్రోకర్ కాదు కదా ఇంకేం చేద్దాం మరి ఒకవేళ అర్ధరాత్రి రాత్రికి రాత్రి ఏమైనా ఈయనకి ఆకాశం నుంచి పుష్ప వృష్టిలాగా ఏమైనా ధనవృష్టి ఏమైనా కురుస్తుందా రాత్రి అలా ఏమి నారాయణుడు కురిపించడు మరి ఏం చేస్తాడండి మీ నారాయణుడు నేను ఎందుకు అనవసరంగా మీ నారాయణుని స్మరించాలి అన్నాడు అనుకోండి ఎందుకని ఇష్టాపూర్తములు ఇలాగే ఉంటుంది ఉద్వేగంతో కూడుకుని ఉంటుంది ఇష్టాపూర్తములలో అది సుఖమైన ఉద్వేగమే దుఃఖమైన ఉద్వేగమే ఒక ఆయనకి తీవ్ర దుఃఖం వచ్చి మౌనం వహించేడు ఇప్పుడు ఆ మౌనం ఆయనకు ఉపయుక్తమేనా అంటే ఉపయుక్తమే ఆ దుఃఖం తగ్గడానికి ఉపయోగపడుతుంది కానీ జ్ఞానం రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చాలామంది మౌన వహిస్తారు కానీ రిగ్రెట్స్ తోటి దుఃఖంతో ప్రయోజనం ఏముంది ఒక ఆవిడకి పాపం భర్త పోయాడు కాలకర్మ వశాన ఆవిడ పాపం దుఃఖించింది దుఃఖించి దుఃఖించింది ఏడిచింది మౌనం వహించేస్తుంది ఇప్పుడు ఆవిడని ఎవరు డిస్టర్బ్ చేయరు ఎందుకు కదిలిసే ఏడుస్తుంది ఆవిడ సరే ఆవిడ అలా మౌనంగా కొంతకాలం ఉండని గొడవ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నా పదమూడు రోజుల కర్మకాండం అంతా పూర్తి అయిపోతుంది వారు అందరు వస్తారు వెళ్ళిపోతారు ఏ అమ్మా అంట ఏ అమ్మా అన్నప్పుడల్లా ఆవిడ ఏడుస్తూ ఉంటుంది ఆవిడ పలకరించబడ్రా బాబు కొద్దిగా పక్కకుండా ఆవిడ కసేపు అట్లా వదిలేస్తే ఆ మౌనంలోంచి ఆవిడే కొంతకాలానికి బయటకు వస్తుంది అని వదిలేస్తాం సరే కొంతకాలం తర్వాత ఆవిడ మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇప్పుడు ఈ మౌనంలోంచి నార్మల్ ఎలా అయింది మరి మౌనం స్వరూప జ్ఞానాన్ని ఇచ్చిందా ఇవ్వరేది పోనీ ఇది మౌనవ్రతంగా భావిద్దామా వీలుగా వధవా ఒకవేళ నాలుగు నెలల పాటు ఆవిడ అలాగే ఉంటే ఇవి చాతుర్మాస వ్రతం చేసిందండి అన్నావా అలా ఎలా వీలవుతుంది చాతుర్మాస వ్రతం చేసే స్వరూప జ్ఞానం లభించాలి మరి ఈవిడేమో భర్త గారు పోయిన దుఃఖంలో మౌనం వహించింది మ్యాక్సిమం ఏం జవా ఆ దుఃఖం తగ్గొచ్చు క్షమతాస్థితికి రావచ్చు యం స్టేటస్కి రావచ్చు గాని స్వరూప జ్ఞానం లభించదు ఇష్టాపూర్త కర్మల చేత స్వరూపజ్ఞానం లభించదు ఎప్పటికీ లభించదు ఎప్పటికీ అంటే లాక్ష జాన్మలు ఎత్తినా లభించదు ఎందుకని అది అభిమానయుతం కర్తృత్వ అభిమానము భోక్తృత్వ అభిమానము చేత చేయుడిన ఏ కర్మ చేత అయినా సరే స్వరూపజ్ఞానం లభించదు ఎందువల్ల అది ప్రేయో మార్గము దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అభిమానయుతంగా చేయబడినటువంటిది ఏదైనా సరే ఆఖరికి సన్యాసం అయినా సరే ఆఖరికి దిగంబరత్వం అయినా సరే ఆఖరికి కరతల భిక్ష అయినా సరే ఏమంటే నాకు అసలు ఏ పాత్ర వద్దండి బాబు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఇంటి ముందుకు వచ్చి దిగంబరుడే నిలబడి కరతల భిక్ష చేతులు అన్నం అంటే తరుతల వాస ఎందుకని